కీర్తన రెండు వందల పదకొండు ఇష్ట జ్ఞాన పుట్టుగులు మరిలేవు లేవు పొందు అతి సూక్ష్మవి ఆత్మ అందులో హరిన్నాడు కథలే వినుటగాని కానరాదు క్షితిదేహాలు ప్రకృతి చెందిన వికారములు మతినిధి తెలియుటే మహిత సుజ్ఞానము లోకము శ్రీపతి యాజ్ఞలో తత్పాలిరువది నాలుగు కైకొని చేతలు చేసి కర్తలు లేరు సాకిరింతే జీవుడు స్వతంత్రుడు దేవుడు ఈ కొలది కని సుఖీంచుటే సుజ్ఞానము కాలము దైవము సృష్టి కలి మన్యుల భాగ్యము వాలాయించి ఎవ్వరికి వచింపరాదు ఈ లీలలు శ్రీవెంకటేశునివి ఆచార్యుడు తాలిమి చెప్పగా వినితల చుటే సుజ్ఞానము